శ్రీగరుభ్యో నమ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకర కారణే సత్వమానందమయో మోదాదివృత్తి తత్కైస్ తాత్మ్యాత్మా తన్మయో భ సత్వం ఆనందమయ మోదాదివృత్తి తోశై్యాత్మా తన్మయ భ ఇప్పుడు ఐదు కోశాలు ఉన్నాయి అని చెప్పారు నాలుగు వర్ణించారు స్థూలదేహము అన్నమయ ప్రాణశక్తి ప్రాణమయ మనస్సు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మనోమయ బుద్ధి విజ్ఞానమయ బుద్ధి అంటే రెండు అంశాలు ఉంటాయి మనస్సు అంటే సంకల్ప వికల్పములు సుఖదుఖములు అదంతా మనస్సు బుద్ధి అంటే పాండిత్యము అంటే మనకి తెలుసు నిశ్చయాత్మక జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటుంది కర్తృత్వము కూడా బుద్ధి నేను కర్తను అనే కర్తృత్వం కూడా బుద్ధి ఉంటుంది తర్వాత అది అది విజ్ఞానమయ కోశము ఇప్పుడు ఆనందమయ కోశం ఓకే అక్కడ ఐదు అవుతుంది ఈ ఆనందమయ కోశం ఏమిటంటే చెప్తున్నాను కారణే కారణ శరీరముకు అజ్ఞానమునందు సత్వం సత్వగుణము ఆనందమయ ఆనందమయ కోశము అవును ఇప్పుడు దీంట్లో రహస్యమైనటువంటి ఆనందమయ కోశంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి దాని పేరును బట్టి ఓపెసర్ అంత ఆనందం ఉంటుంది ఆనందమయ ఆనంద వికారం ఉంటుంది అంటే శుద్ధమైన ఆనందం ఉండదు ఆనందం ఒక ఝలక్ కొద్దిపాటి వికారం ఉంటుంది తర్వాత అజ్ఞానం ఉంటుంది ఇప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అన్నారు కారణ శరీరము అంటే అజ్ఞానము అని మనం చూసుకున్నాం చదివి అదిగో ఆ జ్ఞానమునందు కారణ శరీరమైన అజ్ఞానమునందు ఓపెసలంత సత్వగుణం కూడా జతపడితే అది ఆనందమయ కోసం అవుతుంది శుద్ధమైన సత్వం ఉంటే ఆనందస్వరూపంలో విలీనమైపోతాడు శుద్ధమైన సత్వం ఉండదు ఆ సత్వము అజ్ఞానం అజ్ఞానంతో కూడి ఉంటుంది అంటే నాది నేను నాని నాది నేను అనేదే ఆ అహంకారమే అజ్ఞానము ఆ అహంకారంతో పాటుగా ఆనందానుభవం కూడా కొద్దిగా గొప్ప ఉంటుంది మయా అన్నం కాబట్టి కొద్ది గొప్ప ఒకప్పుడు కొద్ది ఉంటుంది ఒకప్పుడు ఎక్కువ అదే మోదాది వృత్తిభి అంటున్నారు సో అటువంటి అజ్ఞానముతో కూడిన కొద్దో గొప్ప ఆనందానుభవమునకు ఆలంబనమైన కోశము అదే అహంకారం దాన్ని ఆనందమయ కోశము అని అంటారు ఓకే ఇప్పుడు చెప్పండి మళ్ళీ నేను మోదాది వృత్తిభి మోదము ప్రమోదము మొదలైన మొదలైన వికారములతో వృత్తి అంటే మోడిఫికేషన్ మోడిఫికేషన్ అంటే వికారము ఈ మోదము ప్రమోదము అన్నది మనకు ఉపనిషత్తులో ఈ పంచకోశ వివేకం చేసిన తైత్రీయోపనిషత్తులో చెప్పారు మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష అని కుడివైపు రెక్క ఆ పక్షికి మోదము ఎడమవైపు రెక్క ప్రమోదము మోదానికి ప్రమోదానికి తేడా ఏమిటి మోదం అంటే సుఖం ప్రమోదం అంటే చాలా ఎక్కువ సుఖం అది అది మోదానికి ప్రమోదానికి తేడా పండగ చేసుకుంటున్నారు మోదము మీ మీరు ప్రేమించే వ్యక్తులు కొడుకోకూడదు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అందుకోకుండా వచ్చారు పండగకి ప్రమోదము మోదం ఇంకొంచెం పెరిగింది ప్రమోదము ప్రమోదంలో ఉన్నారు బాగా ఎక్కువ ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు ఈ లోపల కడుపులో పొట్లు వచ్చాయి ఆ ప్రమోదం తగ్గి మోదం ఇరవై లాగే ఉంటాయి సంసారంలో యొక్క సుఖాలు ఇంకంతకంటే ఉంటాయి అలాగా వచ్చిపో ఆనందం కూడా వికార రూపంగా తక్కువ ఎక్కువ కొద్ది గొప్ప అలా ఉంటుంది కారణం ఏమంటే అది శుద్ధ సత్వమైతే శుద్ధానందం లభించను కానీ దానికి అజ్ఞానం కూడా తోడైంది కాబట్టి ఆ రకంగా ఆనందానుభవం మనకు కలుగుతూ ఉంటుంది అది ఆనందమయ కోశము దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆ కొద్దిపాటి ఆనందం కూడా కలక్కకపోతే మనిషి బతకడం మనిషి చచ్చిపోతాడు మనిషి బతుకుతున్నాడు అంటే అర్థం వాడు ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం ఇకైతే ఈ టెర్మినల్ డిసీజెస్లో హాస్పిటలైజ్ చేసినప్పుడు అదే టెర్మినల్ డిసీజ్ కారణంగా ఒకడు బతుకుతాడు మరొకడు చచ్చిపోతాడు కారణం ఏంటంటే ఈ బతికిన వాడికి ఇంకా మనం బతకాలి అనే ఆశ ఉంటుంది ఆ ఆశని బట్టి ఆ మందు తీసుకుంటూ ఉంటే ఓపెసం అంత ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ మందు ఏ కొద్దిపాటిగా పనిచేసినా ఒకసారి అంత ఆనందం కలుగుతుంది ఆనందం వాడిని బతికిస్తుంది కొంతకాలం ఈ రెండో వాడు ఉంటాడు వాడికి ఆశ ఉండదు కాబట్టి మందు తీసుకున్నా వాడికి ఏ ఆనందమో కలగదు అంచేత వాడు ఉంటాడు ఏ ఆనందమో లేకుండా కొద్దిపాటి తగ్గింది అన్నప్పుడు కూడా వాడికి దాని నుంచి ఆనందానుభవం కలగదు ఎందుకంటే ఆశే లేదు కదా ఎంతో కాలం బతకూడ పోతాడు అంచేతనే శృతం ఏమని చెప్పిందంటే ఆనందాధ్యేవఖల్ విమానుభూతాన్ని జాయంతే ఆనందేన జాతాన్ని జీవంతి ఆనందం ప్రేంత్యభిసంశంతి అని మీరు వినున్నారు పైత్రిపనిషక్తులు కాబట్టి ఆనందమయ కోశము చాలా మౌలికమైన కోశం బుద్ధి కొంచెం ఇటువటో బతికేస్తాడు మనస్సులో సుఖ దుఃఖాలు బతికేస్తాడు ప్రాణం కొంచెం ఆయాసం ఆస్థమా ఉన్నా బతికేస్తాడు దేహంలో కాలో చెయ్యో లేకపోయినా బతికేస్తాడు కానీ ఆ మూలభూతమైన ఆనందం లేకపోతే బతుకుతాడు అత్యంత సూక్ష్మమైనది కాబట్టి అది ఐదవ కోశంగా పెట్టాయి అది ఆనందమయ కోశము ఈ విధంగా ఐదు కోశాలు ఉన్నాయి ఇవి కోశము అంటే బంధము అర్థం కోశము అంటే దాన్ని ఒక ఒక సీసాలో పెట్టేసి మూత పెట్టేస్తే అవుతుంది బంధం కదది కత్తికి ఒర్రలో పెట్టేశారనుకోండి ఒర్రలో పెట్టేసి తాళం వేసేశారనుకోండి బంధమా కదా ఇప్పుడు పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే టీవీలు కొనుక్కునే పూర్వం టీవీ గొప్పగా ఉండేది ఆ టీవీకి ఇలాగ ఒక కవరు దానికి ఒక అది ఉండేది ఇలాగ షటర్ వేసేసి తాళం వేసేసుకుని వెళ్ళిపోవడం ఇంట్లో వాళ్ళు ఆ టీవీ కేసులు చూడమే తప్ప అదట్టు బొమ్మ చూసి భాగ్యం లేకుండా అది బంధం అంటే కోశం దాన్ని ఎక్కువ కోశం అంటారు ఆ రకంగానే ఈ ఆత్మస్వరూపము పూర్ణము ఆత్మస్వ ఆత్మ అంటే పూర్ణము ఆనందఘనము అంటే ఆనందపు ముద్ద ఆత్మ అంటే అది సాక్షాత్తు బ్రహ్మ అంటే దేవుడు దేవుడని జనులు ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నారో అదియే ఆత్మ ఆ దేవుడే ఆత్మరూపంగా ఉన్నాడు అంతటి దేవుడు అనంతుడు పూర్ణుడు అంతటి దేవుడు ఆత్మయ్యి ఉండగా ఈ ఆత్మ ఇదో ఇలా తాళం వేసే షటర్ వేసేసి తాళం వేసినట్టు అయిపోతుంది అలాంటి షటర్లు ఐదు ఒకటి కూడా కాదు ప్రతిదానికి ఒక మంచి గట్టి బేగము వేసేసి ఆ తాళం చే అవతల పారేసినట్టు అయిపోతుంది మనుషుల బతుకు ఐదు వాటికి ఐదు కోశములు అంటారు ఆ కోశ ఐదవ కోశం గురించి చెప్పుకుంటున్నాం చూద్దాం మళ్ళీ ఇంకోసారి అంటున్నాను అది కారనే మళ్ళీ అన్న మోదాది వృత్తిభి మోదము ప్రమోదము అనగా కొద్ది ఆనందము ఎక్కువ ఆనందము మొదలైన వికారములతో కారణే అజ్ఞానము అనే కారణ శరీరమునందు సత్వం సత్వగుణము ఆనందమయ ఆనందమయ కోశము అగుణము తెలిసిందండి అక్కడికి ఐదవ కోశం పుట్టే ఇప్పుడు ఈ కోశము ఈ కోశములతో ఆత్మ బద్ధమవుతూ ఉంటుంది దాన్ని చెప్తున్నాను ఇప్పుడు ఈ బంధం అనేది ఎలా ఉంటుందంటే తాదాత్మ్యము అనే దానితో బంధం వస్తుంది శ్లోకం చెప్పేస్తాను ముందు ఒక విషయం మీరు తెలుసుకోండి తాదాత్మ్యము అనేది బంధహేతు ఇప్పుడు మీరు పేపర్లు చూస్తారు ఈ వీళ్ళు నలుగురు ఇక్కడ చచ్చిపోయారు పది మంది అక్కడ చచ్చిపోయారు యాక్సిడెంట్లోకి నలుగురు పోయారు స్వైన్ ఫ్లూతోటి ముగ్గురు పోయారు ఇలాగేవో వార్తలు వస్తూ ఉంటాయి వాటి అవి మనకి దుఃఖాన్ని కలిగించవు రండి వాటి వల్ల మనకు దుఃఖం ఏం కలుగుతుంది ఇంకా వార్తలు వాళ్ళేమో లాటరీ వచ్చింది వీళ్ళు పరీక్షలు బాగా పాస్ అయ్యారు వీళ్ళు ఎలక్షన్లో మంచి మెజారిటీతో నెగ్గారు అని వార్తలు వస్తాయి దాంతో మనకి సుఖమే ఉంటుంది ఇవన్నీ నిజానికి సుఖం ఇవ్వదగ్గవే మనకి సుఖం రాదు ఇవన్నీ నిజానికి దుఃఖం కలిగించదగ్గవే మనకి దుఃఖం రాదు ఎందువల్ల ఎందువల్లంటే వాటితో మనకి తాదాత్మ్యము లేదు అది తాదాత్మ్యం అంటే ఇప్పుడు గోడ మీద ఏదో పోస్టర్ అతికిస్తారు అదిగిస్తే మనం ఏమో దుఃఖపడతామా దుఃఖపడం అదే మన ఇంటి గోడ మీద ఎవడైనా పోస్టర్ అతికించేదనుకోండి మనకి వెంటనే దుఃఖం కలుగుతుంది కదా పది మంది చచ్చిపోయారు అంటే మనకి దుఃఖమై ఉండదు కానీ ఆ పది మందిలో మనవాడు ఒకడు ఉన్నాడు అంటే దుఃఖం కలుగు తాదాత్మ్యం సుఖం కలగాలన్నా దుఃఖం కలగాలన్నా తాదాత్మ్యం ఉండాలి సంసార బంధము సుఖదు రూపము కూడా సుఖము కూడా బంధమే దుఃఖము మాత్రమే కాదు దుఃఖం వెనుక సుఖము దాటి ఉంటుంది సుఖము వెనుక దుఃఖము దాటి ఉంటుంది మనం ఈ సుఖ ప్రవాహంలో పడిగొట్టుకుపోతూ ఉంటాం దీనిపైరే సంసారము కాబట్టి ఈ సంసారం అనేది దానికి మూలమేమిటంటే తాదాత్మ్యమే మూలము ఇది ఇది రహస్యాన్ని గుర్తుపట్టాలి ఈ రహస్యం ఏమిటంటే నాది నేను ఇది తాదాత్మ్యం తాదాత్యం రెండు రకాలు బయట ఉండేదానితో నాది అని తాదాత్మ్యం దగ్గరగా ఉండేదానితో నేను అని తాతాత్మ్యం ఇప్పుడు నాది అనే తాదాత్మ్యంతో తాదాత్మ్యము వలన మీరు దుఃఖాన్ని బంధాన్ని అనుభవిస్తున్నారా లేదా యథార్థం అవునా కదా నాది అనే తాదాత్మ్యం వలన కలిగే దుఃఖము అంతా కాదు చాలా ఎక్కువ కలుగుతుంది నిజానికి ఇప్పుడు ఈ పితాపుత్ర సంబంధం అన్నది క్లాసికల్ మోస్ట్ క్లాసికల్ టాపిక్ ఫర్ వేదాంతన్స్ వేదాంతెన్స్ ఈ తండ్రి కొడుకుల సంబంధాన్ని బాగా వ్యాఖ్యానం చేస్తారు భగోవింద శ్లోకాల్లో కూడా కాతే కాంత కస్తే పుత్రహా అని తర్వాత భగవద్గీతలో కూడా ఆసక్తి రణభిష్మంగ పుత్రదాన గృహాదిషు సో పుత్రుడు భర్త భార్య ఇల్లు వాకిలి వీటి ఎడల మనకుండే సంబంధము రిలేషన్షిప్ దాన్ని శాస్త్రంలో బాగా విశ్లేషణ చేస్తారు ఆ టాపిక్ అది ఇప్పుడు వీడు నా పుత్రుడు అని వీడు అనుకుంటాడు అది తాదాత్మ్యం ఆ తాదాత్మ్యం ఎట్టితో తెలిసినా దానివల్ల వీడు సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు రెండూ ఉంటాయి సుఖం అనుభవించే టైంలో సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖం అనుభవించే టైంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు అవి ఎలా మిక్స్డ్ బ్యాగ్ కింద అలా పోతూ ఉంటాయి సో ఇప్పుడు ఆ సుఖదుఖ ప్రవాహం నుంచి వీడు బయటపడాల్సిన ఉపాయం ఏమిటో తెలిసినా ఒకే ఒక ఉపాయం ఆ తాదాత్మ్యమును ఏ దేన్నైతే మనం పెంచుకున్నామో దానిని తగ్గించుకోవడం ఇప్పుడు కురుపు వేస్తుందంటారు కురుపు అంటే ఏదో బొబుల్ కింద అది అది నొప్పి పుడుతూ ఉంటుంది ఆ నొప్పి ఎప్పుడు ఆ కురుపు తగ్గిపోయి కొ నొప్పి తగ్గిపోతుంది అలాగే హృదయ శల్యములనంట హృదయంలో శల్యం ఉంటుంది ఏదో కురుపు వేసినట్టే అది అప్పుడప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుంది ఎందుకు ఆ శల్యం ఏమిటో తాదాత్మ్యమే శల్యం మీరు వైరాగ్యంతో వైరాగ్యము తత్వ తత్వాన్ని విచారం చేసి తెలుసుకున్నట చక్కటి విరక్తి వీటి కారణంగా మీరు తాదాత్మ్యాన్ని బాగా తగ్గించేసుకున్నారనుకోండి మీకు కలిగే నొప్పి కూడా బాగా తగ్గిపోతుంది ఎంతసేపు తదాత్మ్యమే బంధహేతు అది మీరు గమనించాలి దీన్ని ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ అంటా తాదాత్మ్యము అనే మాట సంస్కృతం మాట కదా అది దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తే ఐడెంటిఫికేషన్ తెలుగులో ఎలాగ చెప్పడం మమేకమ్మ ఈ మమేకమ్ మాట విన్నారా మీరు అది ఇది బాగా అర్థమవుతోందంటే మమేక మగుట సో దాన్ని తా ఐడెంటిఫికేషన్ దాన్ని బాగా అర్థం చేసుకోవాలి అసలు ఒక వివేకాన్ని నేర్చుకోవాలి ఏమిటంటే ఆ వివేకము దేంతో పడితే దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు ఐడెంటిఫై అవ్వకూడదు ఇది నాది ఇది నేను నేను అనే ఐడెంటిఫికేషన్ తర్వాత ముందు అసలు ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ అవ్వకూడదు ఇది నా ఇల్లు అని పెట్టుకోకూడదు ఇంట్లో ఉంటూ ఉండడమే నా ఇల్లు అంటూ ఏమి ఉండదు ఏదో మనం మనం కలిపి ఇంకొకటి ఉంటాడు దానికి సంబంధించి లోక సోషల్ కాంటెక్ట్లు ఉంటాయి మనం ఉన్నప్పుడు మనం ఉంటాం ట్యాక్స్ కడతాం మనం లేకుండా ఇంకొకటి ఉంటే అర్థిస్తాడు ట్యాక్స్ ఏదో ఉంటుంది అలాంటివి ఏవో ఉంటాయి వాటి గురించి నేను చెప్పట్లేదు అవన్నీ పోతూ ఉంటాయి వాటిని వాటి మీద కామెంట్ కాదు అవి ఉండకూడదని ఓ లెక్చరు కాదు లెక్చర్ ఏమిటంటే ఇది నా ఇల్లు అనే మాట మాట అది తెలిసిపోయిందనుకోండి అది అనుభవానికి వచ్చిందనుకోండి మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ బంధం పోతుంది తాదాథ్యమే బంధం ఫ్రీడమ్ వచ్చేస్తుంది అలాగే వీడు నా కొడుకు అన్నది బంధం యంగ్ పీపుల్ చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు కొంతమంది యంగ్ పీపుల్ మంచి ఉచ్చే ఉన్నత స్థానాల్లో ఉంటారు కొంతమంది మధ్య లెవెల్లో ఉంటారు కొంతమంది లో లెవెల్లో ఉంటారు అందరి జీవితాలు పోతూ ఉంటాయి సంసారం అలా పోతూ ఉంటుంది బాగా ఉన్నత స్థానంలో ఉన్నాడు అనుకున్నవాడు ఏవో డింకీలు కొడుతూ ఉంటాడు ఏవో ట్ర ట్రబుల్స్ పడుతూ ఉంటాడు ట్రబుల్స్ పడే వాడికి వాడి భారీకి పర్లేదనుకోండి వాడు ఉన్నత స్థానం వాడిని ఒక ఆయన ఐఐటీలో పిహెచ్డీ చేశాడు బాంబేలో టెక్సస్లో పెద్ద ఉద్యోగం ఐబీఎంలో ఉద్యోగం అందమైన పిల్లని ఏరి కోరి ఒక కట్నంతో సహా పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి చెప్పిన మాటలందు వీడికి ఇంటికి వచ్చేప్పటికీ కజ్జా తప్ప ఒక కప్పు కాఫీ కూడా కాచేపడతాడు ఏమైనా అక్కడికి వీడి ఉన్నత స్థానం ఏమైంది అక్కడికి పడిపోయిందంటే అంటే ఈ ఔన్నత్యములు అంత అల్పంగా ఉంటాయి ఉప్పపడితే ఊరి కింద పడుతుంది అలా ఉంటాయి ఈ సంసారంలో ఉండే ఉన్నతి అలా ఉంటుంది ఇంకొకడు ఏదో బీఎస్సీ ఫెయిల్ అయ్యి చిన్న ఉద్యోగం ఎక్కడో ఏ ట్రాన్స్పోర్ట్ కంపెనీలోనో క్లర్క్ కింద ఉద్యోగం చేస్తూ చిలకలాగా భార్యతో కలిసి సినిమాకి పోతాడు వాడి భాగ్యాన్ని వీరు వీరు ఎలా కాదనగలుగుతారు వీడు పాప ఐఐటి పిహెచ్డీ వీడు ఎలా ఎవరి కూర్చున్నాడు వీడు సినిమా కలిపిడు బెంచ్ టికెట్ కొనేసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తాక వస్తాడు బాధ్యత చేసుకుని విడితే వీడి కాబట్టి వీళ్ళు మీరు భాగ్యాన్ని ఎవరో భాగ్యాన్ని కాదనలేదు యంగ్ పీపుల్ అలా ఉంటారు ఆల్ ఆర్ యంగ్ పీపుల్ అంచేత దీంట్లో వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ దాన్ని వాళ్ళని ముగిలేసి మనం ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉంటూ లేకపోతే రామనామాన్ని జపించుకుంటూ కూర్చుందాము అని మీరు తాదాత్మ్యాన్ని బాగా తగ్గించేసుకున్నారనుకోండి మీ దుఃఖం కూడా తగ్గుతుంది దుఃఖము ఈజ్ ప్రొపోర్షన్ అంటూ తాదాత్మ్యము అంటే మీకు డెబ్బై పర్సెంట్ తాదాత్మ్యం ఉంటే డెబ్బై పర్సెంట్ దుఃఖం ఉంటుంది యాభై పర్సెంట్ తాదాత్మ్యం ఉంటే యాభై పర్సెంట్ దుఃఖం ఉంటుంది ముప్పై పర్సెంట్ తాదాత్మ్యం ఉంటే ముప్పై పర్సెంట్ దుఃఖం ఉంటుంది పది పర్సెంట్ తాదాత్మ్యం ఉంటే పది పర్సెంట్ దుఃఖం ఉంది అలాగే సుఖం సుఖం కూడా అలాగే ఉంటున్నాయి ఆ సుఖ దుఃఖంలో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది కాబట్టి మహాత్ములు చెప్పేటువంటి రహస్యం ఏంటంటే వీరు సంసారంలో దేని మీద తాదాత్మ్యం పెట్టుకోకూడదు ఆసక్తి అనభిష్వంగ పుత్రధార గ్రహాదిషు అభిష్వంగం విషంలో అంటే గట్టిగా కౌలించుకోవడం వీడు నా పుత్రుడు అని అలా పట్టు కూర్చోవడం నా పుత్రుడు ఎవడో నాలుగు నలుగురు కొడుకులు ఉండే పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు రెండో కొడుకు స్విట్జర్లాండ్లో ఉన్నాడు మూడో కొడుకు బొంబేలో ఉన్నాడు అని అలా పెట్టుకున్నాడు ఎవడు వీడికి ఉత్తరం మొక్క కూడా రాయకపో రాయకపోతే పాపం ఎక్కడో మూల కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటాడు డబ్బు తక్కువైతే ఎవరిని అప్పడగాలంటే కూడా సిగ్గుపోతుంది ఎందుకంటే నలుగురు కొడుకులు అంతంత సంపాదించుకుంటూ డబ్బు అప్పు అడుగుతున్నట్టు చూడండి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ బుగ్గలను ఒప్పుకుంటారు వీళ్ళు డబ్బు అడిగి కాబట్టి అలాగా తనలో తాను కుంగిలిపోతూ ఏడుస్తూ ఉండమే అలా ఉండకూడదు ఎలా ఉండాలంటే వీళ్ళు మన కొడుకులు ఏం కాదు మన కూతుళ్ళు ఏం కాదు మన ద్వారా ఈ లోకంలోకి వచ్చారంటే మనకు కర్తవ్యం మనం చేసాం వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళకి దయకలిగా వచ్చి కాళ్ళకి దానం పెడితే ఆశీర్వేదనం చేయడం లేకపోతే అది లేదు అంత అసంగంగా ఉండిపోవాలి సరే నేను ఏదో లౌకిక దృష్టాంతం చెప్పాను మరి అదే దృష్టాంతం వేరే దృష్టాంతాలు ఏముంటాయి కుత్రధార గృహాదీషు అవే దృష్టాంతం కాబట్టి మహాత్ములు ఏమైనా సలహా చెప్తారంటే చూడయా నువ్వు ఆ తాదాత్మ్యాన్ని వదుల్చుకో డూ దాట్ కాదండి మేము సంసారంలో ఉండే గృహస్థులో ఉండే అలా ఒక్కసారిగా వదిలిపోదండి అంటే సరే మరి మీ ఇష్టం ఎంజాయ్ యువర్ సైడ్ తాదాత్మ్యాన్ని వదుల్చుకోరు అది వైరాగ్యం ఇంక దగ్గరికి రండి నాది అనే తాదాత్మ్యం మహాత్ములు దేంతో తాదాత్మ్యాన్ని చెందరు దేంతో తాదాత్మ్యం ఉండదు అది మహాత్ముల యొక్క ప్రత్యేకత పద్మపుత్రంహస అలా ఉంటాం దేన్ని గట్టిగా కౌగులించుకోరు దేన్ని గట్టిగా వ్యతిరేకించరు దేన్ని వ్యతిరేకించరు దేన్ని కౌగులించుకోరు ఎలక్షన్స్ వస్తున్నాయి ఒబామా గారిని నెగితే బాగుంటుందంటే అవును ఒబామా గారిని నెగితే బాగుంటుంది మిట్ రామ్ అని ఆయన ఆపోజిట్ క్యాండిడేటు ఆయన చాలా కన్జర్వేషనిస్టు రిపబ్లికన్ రిపబ్లికన్ అంటే వాళ్ళ జిడ్డు వాళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు చాలా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు వాళ్ళు చాలా చిన్న మనస్సు కలిగి ఉంటారు ఇంక్లూజివ్గా ఉంటారు ఎక్స్క్లూజివ్గా ఉంటారు రిపబ్లికన్స్ మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం రిపబ్లికన్స్ని కాబట్టి ఒబామా గారిని నెగితే బాగుంటుంది ఒబామా గారు నెగ్గారు కదా అని మనం ఏం గెంతులు వేస్తామా గెంతులు వేయం లేదా ఒబామా గారు ఓడిపోయారనుకోండి ఆయేం ఓడిపోలేదు ఊరికే నెగిటివ్ దృష్టాంతమే అలాంటిది జరగలేదు ఒకవేళ ఓడిపోయారనుకోండి మనం కూర్చొని దుఃఖిస్తూ కూర్చుంటామా ఏదో ఇది ఈశ్వరుని యొక్క ఇచ్ఛని చెప్పేసి మనం అలా కాలక్షేపం చేసేస్తాం తప్ప దుఃఖిస్తూ కూర్చోం ఆయన నెగ్గారు కదా అని జంతులు వేసి పార్టీలు డ్యాన్స్లు మొదలుపెట్టాం కానీ మొత్తం మీద నెగ్గితే బాగుంటుందని ఊరికే ధర్మం మీద అభిమానంతో ఆయన ధర్మాత్ములు నెగితే బాగుంటుందని ఒక ప్రీతి ఉంటుంది ఇప్పుడు కిరణ్ బేడి గారి వాళ్ళు నెగితే దేశానికి క్షేమం కలుగుతుందని అనుకోవడంలో తప్పేన లేదు భవిష్యత్తులో ఏదైతే దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటాం అలా ఉండాలి తప్ప దానికి అతుక్కుపోయి ఉండకూడదు దేనికే అతుక్కుపోవద్దు అని మహాత్ములు చెప్తారు లోకంలో వచ్చేటువంటి ఘటనలకి వేటికి అతుక్కుపోవద్దు పుత్రుడు కొడుకు ఇల్లు వాకిలి కోడలు మనవడు ఉంటూ అలా అతుక్కుపోవద్దు ఇప్పుడు మనవడు మనవడు అంటే అది వర్కౌట్ కాదు అదే వాళ్ళ ఉంటారు వాళ్ళు ఒకటి రెండేళ్ళు ఇంటికి ఏదో ఆడుకున్న తర్వాత స్కూల్కి పోతారు కేజీ వన్ కేజీ టూ దాంట్లో పడిపోతుంది సంసారంలో పడిపోతారు వాళ్ళని తల్లిదండ్రులు సంసారంలో పెట్టేసి వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సతమతమవుతూ ఉంటారు మనం దూరంగా ఉండాలి మనం కూడా వెళ్ళిపోయి దాంతోపాటుగా దొరలేస్తూ ఉంటే మనకి ఆ దుఃఖం ఉంటే మనకు వచ్చేస్తుంది కాబట్టి అంటి ముట్టున్నట్లు ఉండడం నేర్చుకోవాలి కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మహాత్ములు ఐడెంటిఫై అవ్వడానికి వెలుకాడతారు జనరల్గా వాళ్ళు ఐడెంటిఫై అవ్వలేదు దేంతో ఐడెంటిఫై అవ్వలేదు దేంతో ఐడెంటిఫై అవ్వరు దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మహాత్మాస్ మనిషితో చాలా ప్రేమగా మాట్లాడతారు పెద్ద సర్వీస్ కూడా చేస్తారు వాళ్ళ వల్ల జరిగే ఉపకారం ఏమైనా ఉంటే దాచుకోకుండా ఎంత ఉపకారం చేయాలని అపేక్షిస్తారో దానికంటే ఒక ఆకు ఎక్కువ ఉపకారం చేస్తారు తక్కువ చేయరు ఎక్కువ చేస్తారు కానీ పద్మపత్రం మేము ఆస తామరాకు వలే దూరంగా పోతారు తప్ప అతుక్కోరు దేనికి జిడ్డు అతుక్కున్నట్టు అతుక్కోరు మహాత్ములు దేనితోటి కూడా ఐడెంటిఫై అవ్వటానికి అసలు ఇష్టపడరు నిజానికి ఐడెంటిఫై అవ్వలేదు అలా తయారవుతుంది అంతఃకరణం ఎలా తయారవుతుందంటే ఐడెంటిఫికేషన్ ఉండదు దేనితోటి నో ఐడెంటిఫికేషన్ దేంతో ఉండదు అది రహస్యం అది బంధ మోక్షానికి రహస్యం ఐడెంటిఫికేషన్ లేకపోవుట ఏమండి పంచకోశముల దగ్గరకు వచ్చేప్పటికీ నాది అన్న కంటే నేను అన్నది ఎక్కువ ఉంటుంది నాది కూడా ఉంటుంది దేహము నాది అదే ఐడెంటిఫికేషన్ దేహము నేను అదే ఐడెంటిఫికేషన్ దాంతో దేహము బంధము కాదు దేహం బంధం కాదు దేహమునందు నాది నేను అనే తాదాత్మ్యమే బంధము ప్రాణము బంధము కాదు అప్పుడు దేహము బంధమైనప్పుడు ఏమంటారు దాన్ని అన్నమయ్య కోశము అంటారు కోశం అంటే బేగం వేసేసింది అనమాట ప్రాణము బంధము కాదు ప్రాణకార్యములైన ఆకలి దప్పికల ఎడల నాది నేను కర్మేంద్రియముల ఎడల కర్తను నేను అనేటువంటి ఆ కర్మేంద్రియ తాదాత్మ్యము కర్మేంద్రియములంటే ప్రాణమే కర్మేంద్రియములతో తాదాత్మ్యము అదే ప్రాణము ప్రాణము కాస్త ప్రాణమయ్యే కోశం అవుతుంది మనస్సులో సుఖ దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి వాటితో తాతాత్మ్యము వాటిని సాక్షిగా దర్శించాల్సింది పోయి వాటితో తాతాత్మ్యమును చెందు ఐడెంటిఫై అవ్వడం అప్పుడు మనస్సు ఏమవుతుంది మనస్సు బంధం కాదు మనస్సుతో ఐడెంటిఫికేషనే బంధం నేను చెప్పాను కదా పేపర్ చూస్తారు మీరు ఎవరో పోయారనే వార్త మీకు కలిగించదు దాంట్లో మనవాడనప్పుడే దుఃఖం కలుగుతుంది ఐడెంటిఫికేషన్ దుఃఖం తప్ప మృత్యువు దుఃఖ హేతువు కాదు ప్రతి క్షణము ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు అది ఎవరికి దుఃఖాన్ని కలిగించారు నా వాడు అన్నప్పుడే దుఃఖం కలుగుతుంది ఇప్పుడు ఈ ఈ విమానం కూలిపోయిందన్నప్పుడు విమానాశ్రయంలో పదివేల మంది ఉంటారు దాంట్లో ఓ పది మందో ఇరవై మందో బంధువులు కూలిపోయిన విమానంలో వాళ్ళ బంధువులు ఉంటారు యాభై మంది వాళ్ళు చోట కూర్చొని ఏడుస్తూ ఉంటారు మిగతా పదివేల మంది అయ్యో అనుకుని వాళ్ళ వాళ్ళు పోతూ ఉంటారు అంతే అండి ఊరికే బాగుండదు కదా వాళ్ళు దుఃఖిస్తుంటాం యాభై మంది కూర్చొని దుఃఖిస్తుంటే మనం ఇక్కడ ఫైలాపచ్చేసి ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం మొహం అదోలో పెట్టుకుని వాళ్ళ దాన్ని వాళ్ళు పోతాం అందుకని వాళ్ళతో సమానంగా మనం కూడా ఇక్కడ దుఃఖిస్తాం ఆ యాభై తొంభై మంది వాళ్ళే దుఃఖిస్తూ వాళ్ళకో హెల్ప్ లైన్ని ఓ టెలిఫోన్ని వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి ఒకళ్ళిద్దరు కౌన్సిలర్స్ ఇదంతా ఎయిర్లైన్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు ఈ గ్యాంగ్ని సరిచేయడం వీళ్ళని వీళ్ళని సర్దుబాటు చేయడం ఇదో కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎయిర్లైన్స్ వాళ్ళు చేయాలి మరి తప్పదు వీళ్ళే దుఃఖిస్తూ ఉంటారు ఏమంటే ఇంతమంది ఉండగా వీళ్ళే ముందు దుఃఖిస్తున్నారు అంటే మరి వాళ్ళకి తాదాత్మ్యం ఉంది కాబట్టి దుఃఖిస్తున్నారు దట్ ఈస్ ది సీక్రెట్ కాబట్టి దేహము నాది అంటే అన్నమయ కోశం అయిపోతుంది కర్మేంద్రియ తాదాత్మ్యము ప్రాణశక్తితో తాదాత్మ్యము ప్రాణమయ కోశము మనస్సులో ఉండే సుఖ దుఃఖములతో తాదాత్మ్యము మనోమయ కోశము బుద్ధితో తాదాత్మ్యము విజ్ఞానమయ కోశము ఈ కొద్ది గొప్ప సుఖాలు ఉంటాయి ఆనందములు మోద ప్రమోద వాటితో తాదాత్మ్యము వాటికి లోకస్గా ఉండే అహంకారముతో తాదాత్మ్యము అజ్ఞానముతో తాదాత్మ్యము అది ఆనందమయ కోశము ఇవి కోశముల యొక్క వ్యవస్థ అర్థమైందండి ఈ కోశముల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలిసినా అసలు తాదాత్మ్యమును చెందే అలవాటుని మార్చుకోవాలి ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుంది కాఫీ యాసిడ్ రిఫ్లక్స్కి కాఫీ విషం విషమే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాడు కాఫీ తాగితే వితిన్ థర్టీ మినిట్స్ రిఫ్లెక్స్ గట్టిగా ప్రారంభమవుతుంది చాలా దుఃఖం కలుగుతుంది అది విషం కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ తగ్గాలంటే ఏం చేయాలి కాఫీ తాగడం అలాగే ఈ సంసార బంధము నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఐడెంటిఫికేషన్ తగ్గించుకోవాలి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఐడెంటిఫికేషన్ అని ఆ తాదాత్మ్యాన్ని వదుల్చుకుంటూ పోవాలి స్థూల దేహంతో మొదలుపెట్టడం తేలిక ఆ తర్వాత కర్మేంద్రియములు బుద్ధి మనస్సు బుద్ధి అహంకారము వీటిని వరసపెట్టి వీటన్నిటితోటి తాదాత్మ్యాన్ని అలా బ్రేక్ చేసుకుంటూ పోవాలి ఐడెంటిఫికేషన్ని బ్రేక్ చేసుకుంటూ పోవాలి పోతే దీని జీవన్ముక్తులు అయిపోవాలి దట్ ఈజ్ ది ఫార్ములా దీనికి పంచకోశ వివేక ప్రక్రియ అని పేరు ఓకే ఇప్పుడు తత్కోశ ఇస్తూ ఆయా కోశములతోనైతే తాదాత్మ్యాత్ మమేకమగుట వలన ఆత్మ ఆత్మ తత్తన్మయ ఆయా కోశములలో బద్ధము బద్ధము అంటే బంధించబడినది భవేతగుణు అంటే దేహము స్థూల స్థూల దేహము అన్నమయము దానితోటి తాదాత్మ్యం వల్ల ఆత్మ అన్నమయ కోశంలో బంధింపబడుతుంది మనస్సుతో తాదాత్మ్యము వలన ఆత్మ మనోమయ కోశంలో బంధింపబడుతుంది ఆ రకంగా దేనితో తాదాత్మ్యం పెట్టుకుంటే దానితో బంధము ఇప్పుడు మీరు ఈ ఇల్లు నాది ఎంత ఆధాత్మ్యం పెట్టుకున్నారనుకోండి ఆ బంధము ఈ డబ్బు నాది ఈ బ్యాంక్ అకౌంట్ నాది ఎంత ఆధాత్మ్యం పెట్టుకుంటే అది బంధము ఈ బంగారం నాది అంత తాధాత్మ్యం పెట్టుకుంటే అది బంధము బంగారం బంధం ఈ బంగారం గురించి చర్మ సుశీలు గారి జీవిత చరిత్ర పుస్తకం తీసుకొచ్చి మీకు అందరికీ చదివి వినిపించాలని అనుకుంటూ ఉంటాను మర్చిపోతూ ఉంటాను ఎప్పుడో చేస్తాను ఆ పని ఇదేపోప్పుడో పుస్తకం బయటకు తీసి శుక్రవారం క్లాసులో మీకు వినిపిస్తా బంగారం బంధం ఆస్తి బంధం ఆస్తి పెద్ద ఆస్తి పెట్టుకున్నాడు అనుకోండి బంధం పెద్ద వయస్సులో ఎనభై ఏళ్ల వాడు రెండు వందల లేకపోతే పది లక్షల యాభై లక్షల రూపాయలు తన పేరు మీద పెట్టుకున్నాడు అనుకోండి వాడిని పీకిని ఒక్కి చంపినా చంపుతారు చాలా డేంజర్ అది ఎవరో అక్కర్లేదు పై వాళ్ళు అక్కర్లేదు వాళ్ళ వాళ్ళే చాలా డేంజర్ అది ఆస్తి బంధం బంగారం బంధం కాబట్టి ఫ్రీడమ్ ఉండదు తాతాత్మ్యం ఐడెంటిఫికేషన్ చాలా డేంజర్ అది అర్థం చేసుకోవాల్సి మళ్ళీ ఇంకోసారి చెప్దాం శ్లోకాన్ని మోదాది వృత్తిభి మోదము ప్రమోదము మొదలైన అనగా కొద్ది గొప్ప ఆనందము కల ఆనందము యొక్క వృత్తిభి వికారములతో కూడి కూడి కారణే అజ్ఞానమయమగు కారణ శరీరమునందలి సత్వం సత్వగుణము సత్వగుణం ఎందుకన్నారు ఆనందం ఉంది కాబట్టి సత్వగుణం అన్నారు ఆ సత్వగుణము ఆనందమయ ఆనందమయ కోశము అగుణు ఆత్మ ఆత్మ తోశైస్తూ ఆయా కోశములతోనైతే తాదాత్మ్యాత్ తాదాత్మ్యము వలన తన్మయ ఆ కోశ ఆయా కోశములతో చిక్కుకున్నది భవేత అది బంధాన్ని వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు బంధాన్ని వ్యాఖ్యానం చేస్తే మోక్షాన్ని వ్యాఖ్యానం చేయటం తేలిపోతుంది ఇప్పుడు ఇది ఈ పంచకోశ వివేకం అంటే ఎలాగో తెలుసునా మీకు ఓ జైల్లో మీరు కూర్చొని ఉన్నారు బంధింపబడి ఉన్నారు ఆ జైలు నుంచి మీరు బయటపడాలి అప్పుడు మీకు ఆ జైలు యొక్క ఒక బ్లూ తయారు చేసి మీకు అందజేస్తాం అప్పుడు మీకు ఆ జైలుకు గేట్లు ఆనుపానులు అన్నీ మీరు స్టడీ చేసుకుని ఇగో ఇది జైలు మనం ఉన్న జైలు అని బాగా తర్వాగా బ్లూ ప్రింట్ అంతా స్టడీ చేసుకుని మీ అంతటా మీరు మిమ్మల్ని బంధిస్తున్నటువంటి ఆ జైలు గోడలను మీరే పగల కొట్టుకుని మీరు బయటకు రావాలి ఆ బ్లూ ప్రింట్ ఇవ్వకపోతే మీరు పగల కొట్టలేరు ఆ గోడల్ని బ్లూ ప్రింట్ ఇస్తే ఆ గోడల నుంచి బయటపడేటువంటి కిటుకులు అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఆ బ్లూ ప్రింట్ని బట్టి అప్పుడు ఆ గోడల్ని మీరే పగల కొట్టుకుని రావాలి పైవాడు ఎవడూ చేయడు సాధారణంగా లోకంలో మా గురువు చేస్తారని వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు శక్తిపాతం అంటే ఏమిటి మేము ఇలాగ మా సంసారంలో మేము పడు ఉంటాం గురువు గారికి అప్పుడప్పుడు వెళ్ళి పూజలు పూజ చేస్తూ ఉంటాం దండాలు అవి పెడుతూ ఉంటాం ఆయనకి దయ కలిగినప్పుడు మమ్మల్ని ఆయన దగ్గరికి పిలిచేసి ఆ ఏదో పెట్టేస్తాడు కంఠంలో ఇలాగ బొటనలు ఏదో ఇలా పెట్టేసేపటికి కంఠంలో ఉన్నారో అయితే ఇక్కడో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిపోయి మాకు బంధ అయిపోతుందని వీళ్ళు అనుకుంటారు ఏమీ అవ్వదు వీళ్ళు మరింత బంధంలో ఇరుక్కుపోతారు అది కూడా తాదాత్మ్యంలో ఉంటారు కదా వీళ్ళందరినీ పెట్టుకుని ఈ సంసారంలో అందరినీ పెట్టుకుని ఆ గురువు మరింత బంధంలో ఆయన చిక్కుకుని ఆయన ఉంటాడు ఇదంతా ఓ పెద్ద సంసారం కాబట్టి మీకు బ్లూ ప్రింట్ ఆఫ్ ది జైల్ ఇన్ విచ్ యూఆర్ బాండ్ దాన్ని శాస్త్రం సప్లై చేస్తుంది ముందుగా ఆ బ్లూ ప్రింట్స్ని తరోగా స్టడీ చేసుకోవాలి బ్లూ ప్రింట్స్ని తరోగా స్టడీ చేసుకుని దాని నుంచి ఆ గోడల్ని చక్కగా తేలికగా ఉపాయంతో వాటిని పగలగొట్టుకుంటూ ఆ బంధములన్నింటినీ ఓడపీక్కుంటూ మనం బయటపడతాం అది పదం జైలు అంటే కారాగారము కోశాగారం అంటే ఖజానా ప్రెషరీ అది కూడా లాక్ కోశము అంటే ఖజానా అనర్థం కోశ పదానికి ఈ కోశం వేరు ఆ కోశం వేరు కోశము ఖజా ట్రషరి ట్రషర్ ట్రషర్ ని కోశము అంట ఇది కోశము అంటే కత్తి పెట్టుకునే ఓర ఇది కోశము ఓకే కారణే సత్వమానందమయో మోదాదివృత్తి తోశైస్ తాదాత్మ్యాదాత్మా తన్మయో భవే ఇంతవరకు బ్లూ ఆఫ్ ది జైల్ ఇచ్చారు ఇప్పుడు ఆ జైల్ ను పగలగొట్టే పద్ధతి చెప్తున్నారు అన్వయం వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానం తత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతేలుగేరు అన్వయవ్యతికాభ్యాక స్వాత్మానంత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యన్వయవ్యతికాభ్యా పంచకోష వివేక స్వాత్మానం త ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే మీరు ముందు వివేకం చేయాలి పంచకోశ వివేకత అంటున్నారు కదా ముందు అర్థం చేసుకుని తర్వాత శ్లోకం చెప్పేయచ్చు పంచకోశములతో వివేకం చేయాలి బంధం ఏమిటి పంచకోశములతో తాదాత్మ్యం బంధం ఏమంట ఈ తాదాత్మ్యం ఎందువల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చిన తాదాత్మ్యము జ్ఞానం వల్ల వచ్చిన వివేకంతో పోతుంది అంతే కదా అజాగ్రత్తగా ఉండి ఉన్నప్పుడు పిల్లలు తండులవులు కలిసిపోయాయి అంటే నువ్వులు బియ్యం కలిసిపోయాయి అజాగ్రత్తగా ఉన్న కారణంగా ఇప్పుడు జాగ్రత్తగా విడదీస్తే మళ్ళీ విడిపోతాయి అంతే కదా అలాగే అజ్ఞానంతో దేహం అను దేహమే నేను దేహంతో బద్ధుడై ఉన్నాడు జ్ఞానం చేత దేహము అనాత్మ నేను ఆత్మస్వరూపుడను అనే తేడాని వీడు తెలుసుకుని దాన్ని జ్ఞానము అంటారు వివేక జ్ఞానం తేడాను తెలిసే జ్ఞానం జ్ఞానము వలన తేడాను తెలుసుకుని వీడు విముక్తుడైపోతాడు బంధం నుంచి విముక్తులైపోతాడు కాబట్టి పంచకోశ వివేకము కోశమాక్త కోశం ఒక కోశము తర్వాత ఇంకొక కోశముతో మనం వివేకమును అభ్యాసం చేసి ఈ బంధం నుంచి బయటకు వచ్చేయచ్చు ఆ వివేకమును అభ్యాసం చేసే మెథడ్ ఏమిటి అంటే దానికి అన్వయం వ్యతిరేక ప్రక్రియ అన్వయ వ్యతిరేక మెథడ్ రెండు పట్టుకోవాలి మీరు అన్వయము వ్యతిరేకము ఇప్పుడు మీకు ఆభరణముల మీద వ్యామోహం ఉందనుకోండి సపోజ్ దృష్టాంతానికి అక్కడ అన్వయం వ్యతిరేకాలని బాగా అప్లై చేస్తే ఆ ఆభరణముల మీద వ్యామోహం పోతుంది ఎలాగా నెక్లెస్ నందు బంగారము ఉన్నది అన్వయం అంతే కదా ఏది నెక్లెస్ అని మీరు అంటున్నారో అదంతటా బంగారము వ్యాపించి ఉంటుంది అను అయా అను అంటే వెంటనే వెంట వెంట అయా ఇప్పుడు నెక్లెస్ ఏమిటో చూపించండి మీరు నాకు నెక్లెస్ చూపించండి ఇగో ఇది నెక్లెస్ ఈ అడవిజేత్తో వైపు కుడి చేతో వైపు ఇలా నెక్లెస్ ఈ పట్టుకున్న తోట ఏముంది దానికి బంగారం ఉంది కుడి చేతో పట్టుకున్న తోట ఏముంది బంగారం ఉంది ఇలా దాన్ని ఇలా ముట్టుకుని చూశారనుకోండి ఇలాగా అలా ముట్టుకుని చూస్తున్నప్పుడు ఏముంది అదంతానో బంగారం ఉంది ఇటువైపు చూస్తున్నప్పుడు ఏముంది బంగారం ఉంది ఈ నెక్లెస్ దీన్ని ఎక్కడ మీరు స్పృశించినా బంగారం చేతికి తగులుతుంది కాబట్టి నెక్లెస్ అంతా కూడా నెక్లెస్ అంతటా బంగారము వ్యాపించి ఉన్నది దీన్ని అన్వయము అంటారు ఇంకా చెప్తున్నా కానీ బంగారములో నెక్లెస్ లేదు ఇప్పుడు నేను ఇంతకుముందు బంగారం చూ సృష్టించి చూపిస్తాను దాంట్లో నెక్లెస్ ఉంటుందా లేదు బంగారపు కోలారు బంగారపు గనులు ఉన్నాయి దాంట్లో బంగారం ఉండేది ఇప్పుడు లేదనుకోండి ఒకప్పుడు ఉండేది ఇది ఎస్ఎస్ఎల్సీ ఎగ్జామ్స్లో వన్ మార్క్ బిట్ క్వశ్చన్ బంగారపు గనులు ఎక్కడ గలవు కోలారు అని రాసేసి మార్కు సంపాదించసేవాడు మా జీవితం మొత్తం మీద ఈ కోలారు ఎప్పుడు రైలు ఎక్కింది లేదు వెళ్ళింది లేదు రైలు చూడకుండా చూడలేదు రైలు చూడకుండానే మార్క్ సంపాదించేసాం ప్రపంచంలో కల్లా మంచి జలపాతమేమి నయాదర వన్ మార్క్ చదువు అంతా ఇలాగే ఉండేది డబ్బులకే కంటస్థం చేసేసి వర్కులు పుచ్చుకోవడమే తప్ప లోక జ్ఞానం సున్నా నిజంగా పరమ మూర్ఖులు మార్పులు చూస్తే ఇది అది లోక జ్ఞానం చూస్తే సుల్ల ఎందుకు ఎర్ర బస్సు ఎక్కడానికి కూడా పనికిరా అది లోక జ్ఞానం మార్పులు సీటు చూస్తే ఓరు వీడికి తస్తుంది వీడికి ఎన్ని మార్పులుగా అని వాళ్ళ పాపం ఆశ్చర్యపోయింది